పరిశుధ్రవ తండ్రి మీకు వదనాలు వేసయ కృపమే మహోన్నత రఘు దేవ సర్వనతలకు తండ్రి మీకే వదనాలైనా ఈ యొక్క గర్షణ కాలం అంతా సురేషి కాపాడే సెంత వదనాలనైనా విశ్వజ్ఞత అవకాశం బట్టి మీకు ఎంత వదనాలను అయినా మీకే సమస్య తరత మహిమా ప్రభావం చెల్లెకహాలియా కల్వరి జిల్లా మా పాపములు శాపములను రోగములను మీరు భరించిన పాకుబంగా రక్షించుకున్నారు మీరు ఎంతో కృతజ్ఞతలు ప్రభుత్వం ఆరాధ్యాలట్లో మీరు ఆధిపత్యం వహించండి ప్రార్థన ద్వారా పాటల ద్వారా వాక్యం ద్వారా మరిపద్రీశ ప్రార్థిస్తాం సరే పాడు Shri Jaisthul, Niva-ti-n-chunaye-sayyya Yagaru samitin chalini Shri Jaisthul, Niva-ti-n-chunaye-sayyya Neemahimanudarishina parishudhuluk Nakaanthapadagane నా పరిశోధన నాకు పడదా నీ హీ మౌన పూల ఎవరి సమీని తెలుసు బాల మరచి నేను నీల నీల బహుమతులు వచ్చి వేళ నిద్యానందరవచీ వేలా హీ మౌన్ మౌను జరి కమి చూ జ పాద పద్మ పైవరిలోక మనతల పాద పద్మముల పైవరి పలుకాలి విచారాధన తుంచే ప్రశాంత వేలా Parano ka sayo samoha la to kalashi Mityaara dana minchei ka shantaveela E mauduno, nene mauduno E mauduno, nene mauduno Yehari samitin chalini E jisunay నా పారి శోదలు కదా గీ మన దారి చీ నా పారిశోద మా కదా గీ మోనో నే నే నో దోనో హోనో नी नी मौज ले जवरन समिच चले नि तेज सुन लो शिव की सुनाए सया हालेलुया हालेलुया चिन्ह प्रार्थना में इसको हम प्रार्थना इसको हम देवनि वाक्य जनस परम सुधर प्रभु तन्ते मीक वणला ले तया कृपा कर देवा तरोन चले देव मीक वणला ले ఈ యొక్క దర్శన కాలం అంతా కనపరించేలాగా అందులో మీ భూప్రవర్త దాన్ని ప్రకారంగా జీవించాలా అనుభవపూర్వకంగా వాటిని మేము ప్రకటించలాగన అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరినీ అనిపించండి ప్రభావించండి పరిచేసిన ప్రతి కారణం విజయం అనుగ్రహించండి మీకు వరకు ప్రతి చోట్ల సాస్కృతి పెట్టుకుని వేరే మహిమానందమని వేసుక్రీస్ పురుషుద్ధ నమించున్నా రే కొ రాసిన పత్రిక నుంచి ఒక వాక్యాన్ని చూద్దామని మార్నింగ్ ఈవినింగ్ వెరీ ఇంపార్టెంట్ బుక్ లెటర్ అన్నట్టు పౌలు రాష్ట్ర చాలా ఇంపార్టెంట్ లెటర్ ఇది అనే చర్చ్ ఉంది అక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనం చర్చకి సంబంధించిన వాక్యాలే ధ్యానిస్తా ఉన్నాం లాంగ్ టైం నుంచి ముఖ్యంగా ఆ యొక్క ప్రకటన గ్రంథంలో ఆ యొక్క ఏడు సంఘాలకు ఈ ఇక్కడ పౌరులు ఈ ఏడు సంఘాలున్నాయి ఇక్కడ కూడా మన రోమా సంఘం రోమిలో రాసిన పత్రిక మొదలుకొని ప్రతి పత్రిక అన్ని చూస్తే కరెక్ట్ సెవెన్ చర్చెస్ ఉంటాయి అవి కూడా లిస్ట్ నేను చెబుతాను రోమన్స్ కొరెంటియన్స్ గలేషియన్స్ ఎఫీషియన్స్ ఫిలిపీన్స్ పలాషియన్స్ పెస్లోనిక ఇవన్నీ సెవెన్ చర్చువల్ ఇవి కూడా అంటే పౌలు ఎంతగా ప్రయాసపడి వీటిని కట్టిండు అనేది మనకు అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఇవి ఆయన ఆ గ్రీక్ ఐలాండ్ దగ్గర ఉన్న ఆ ఏమంటామంటే మనము ఏషియా మైనర్ ఆ రీజన్ ఆరు టూ ఇయర్స్ క్రితం ఉన్న ఏషియా మైనర్ అంటం ఆ ఏషియా మైనర్ ప్రాంతంలో ఏడు సంఘాలు కట్టిండి ఆయన అవే ఎఫ్ఎస్సి నుంచి మొదలుకొని ఎఫ్ఎస్సి స్మర్న తుయీసు పెర్గమ లవోదియా అవి ఏడు సంఘాలే అంటే ఆయన ఒక ఐటరెంట్ ప్రీచర్ లాగా మనకు కనిపిస్తా ఉంటాడు ఈవెంజులిస్ట్ లాగా కనిపిస్తూ ఉంటాడు ఒక ప్రాఫిట్ లాగా కనిపిస్తా ఉంటాడు ఒక టీచర్ లాగా కూడా కనిపిస్తూ ఉంటాడు మనకి ఆయన మినిస్ట్రీ ఆ రీతిగా ఎక్స్పాన్సివ్గా ఉన్నట్టు మనం చూస్తాం ఈ సెవెన్ చర్చెస్ కాగా రెవల్యూషన్ లో ఉన్న సెవెన్ చర్చెస్ కూడా ఇచ్చిండు అంటే ఫోర్టీన్ చర్చెస్ కొరకు స్ట్రగిలింగ్ అయింది లైఫ్ ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ కి కుమారుడు ఉంటాడు మొత్తం డబ్బు కలవాడు వాళ్ళ ఫాదర్ ఎన్నో బిజినెస్ మ్యాన్ అటువంటి పెద్ద బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చినవాడు ఈ పౌలు ఆ బిజినెస్ ఇప్పుడు అంత డబ్బు ఉన్నవాడు ఆ డబ్బుతో సేవ కానీ ఆయన చేసిన పని ఏంటంటే సెల్ఫ్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండదే చేసేది ఏం లేదు చేతులు మనం మన స్వహస్థాలతోనే చేయాలన్న తపనతో ఆయన ముందుకు వెళ్ళినట్టు మనం చూస్తా ఉంటాం ఎందుకంటే మనీ ఇంపార్టెంటే కానీ మోర్ దెన్ మనీ అవర్ ఇన్వాల్వ్మెంట్ ఇంపార్టెంట్ అనేది పౌలు లైఫ్ నుంచి మనం నేర్చుకుంటూ ఉంటాం అందుకే నాట్ ఆఫ్ థింగ్స్ ఆయన చేసినట్టు మనం చూస్తూ ఉంటాం ఆయన చర్చ్ ఎడిఫికేషన్ కోరిక ప్రయాస పడినట్లు కాకుండా చర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ దాన్ని నర్చర్ చేయడము దాన్ని సస్టైన్ చేయడమే కాకుండా ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కూడా స్పిరిచువల్ వరల్డ్ లో విపరీతంగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం ఆయనకు బయలుపరచబడినట్లు ఎవరికి బయలుపరచబడలేదు ఇంక్లూడింగ్ ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రాఫిట్స్ ఉదాహరణకి ఏషియా గ్రంథం చూస్తాం మనం ఏషియా గ్రంథంలో ఏషియా ప్రవత ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత జరగబోయే విజన్ కూడా చూడగలిండి పర్టికులర్లీ బర్త్ ఆఫ్ నెసయా గురించి ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ ముందే ఆ విజన్ చూడగలిగింది అంటే ఇది లాంగ్ టర్మ్ విజన్స్ చూడగలిగిన ప్రోఫార్డ్ ప్రాఫిట్ అన్నట్టు అతను అదే రిజర్గా జర్మయా కూడా కొన్ని హండ్రెడ్స్ ఇయర్స్ ౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత జరగబోయే ఇన్సిడెంట్స్ కూడా ఆయన విషయం కి చూడగలిగే సో ఇదొక నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇవన్నీ సాధన చేయకపోతే రావన్నట్టు ఇటువంటి స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే పౌలు వెరీ షార్ట్ టైమ్ లో ఆ ఎక్స్పీరియన్సెస్ పొందగలిగే ఎందుకంటే మన ప్రభు మరణ భూస్తాకున్న పునరుదనంలో పాల్పొందినప్పుడు ఇవి వెరీ క్విక్ గానే మనకు అందజేయబడతాయి ఓల్డ్ టెస్టిమెంట్ ప్రాఫిట్స్ లాంగ్ టర్మ్ పడుతుంది అవి నేర్చుకోడానికి నర్చడానికి కానీ ప్రభు ద్వారా మనకి ఇవి వెరీ క్విక్ గానే అర్థమవుతాయి ఈ మిషన్స్ కానీ ప్రాఫీస్ కానీ ఇంట్రెస్టింగ్ గా ఎందుకు గురించి నేను ఉదయం గణించాలనుకుంటానంటే కొలర్సియన్స్ ఒక్క పర్టికులర్ ఈ చర్చకి మన ప్రభు యొక్క దైవత్వాన్ని విశదీకరించండి పౌరు అన్నట్టు అది కూడా కంటిన్యూస్ నేను ఫస్ట్ నుంచి కొలసిలో రాసిన పత్రిక మొదటి అధ్యాయం తులసిలో ఉన్న పరిషద్లకు అనగా క్రీస్తుల విశ్వాసైన సహోదరులకు దేవుని చిత్తము క్రీస్తు యేసు అపోసులైన పావులును సహోదరు అయిన త్రిమోతీను శుభమని చెప్పి కలిగిన గాక వర్లోక మందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసు కలిగిన విశ్వాసాన్ని గురించి పరిశుద్ధులందరి మీద ప్రేమను గురించి మేము విని మీ నిమిత్తం ప్రార్థన చేయొచ్చు మన ప్రభువు యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞక్షన్స్ లో సల్యుటేషన్స్ ఉంటుంది మనం ఆయన ప్రతి పత్రికలో స్టార్టింగ్ ఆ సాల్యూటేషన్ ఉంటుందంటే ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటా ఉంటాడు ఆల్ దీస్ పీపుల్ ఆర్ ఇన్ ఫెయిత్ అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది కాబట్టి ఫెయిత్ ఉన్న వాళ్ళందరినీ మనం జ్ఞాపకం చేసుకోవాలనేది ఈ యొక్క మెసేజ్ అన్నట్టు ఫస్ట్ ఫోర్ వర్షెస్ మనం చూస్తా ఉన్నాము తర్వాత ఐదో వర్షం నుంచి మనం మీ అద్దరికి వచ్చిన సువార్త సత్యము గుర్చిన బోధ వలన ఆ నిరీక్షణ గురించి మీకు ఇంతకుముందు నిరీక్షణ గురించి మీరు ఇంతకుముందు వింటిరి ఈ సువార్త సర్వ లోకంలో వ్యాపించినట్లుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించు వ్యాపించచ్చు మీది ఈ యొక్క గురించి కొంచెం క్లారిటీ ఇస్తున్నాడు అది ఏ రీతిగా ఫలిస్తుంది అన్నాడు అది ప్రపంచమంతటా ఏ రీతిగా ఫలిస్తుంది అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అన్నట్టు ప్రతి ప్రపంచమంతట్లో ఫలించాల్సిందే ఇది మన జీవితంలో కూడా ఫలించాల్సిందే అన్న విషయాన్ని తిరిగి జ్ఞాపకం చేస్తాడు వర్డ్ సిక్స్ లో ప్రపంచమంతట సర్వలోకంలో ఫలించు జ్ఞాపించుతున్నట్లు అన్నాడు ఆ యొక్క కృప గురించి ఆయన కృపలోకి నడిపిస్తుంది అన్న విషయాన్ని జ్ఞాపించింది ఏ రోజు అయితే మనం రక్షణ అనుభవంలోకి వస్తామో ఆ రోజు నుంచి రోజు వరకు కూడా ఆ కృపలో ఉంటాం ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ పదం కృప అనేది ఒక బైబిల్ తప్ప ఇంకెక్కడ కనిపించదు మనకి ఈ ఏ తెలుగు లిటరేచర్ లా కనిపించదు ఇంట్రెస్టింగ్ ఆయన ఏమంటాం అంటే గ్రేస్ అంటాం కదా కృప అంటే గ్రేస్ కాబట్టి ఈ గ్రేస్ క గ్రేస్ అనే పదము ఎక్కడ మనకి కనిపించదు లిటరేచర్ ఎందుకంటే వెరీ అమ్యూజువల్ వర్డ్ ఇది కృప అనేది ఇంట్రెస్టింగ్ ఏంటంటే దీని ఆపోజిట్ వర్డ్ ఏంటంటే సత్యం దీనికి అబ్సల్యూట్ ఆపోజిట్ వర్డ్ ఏంటంటే సత్యం అన్నట్టు జనరల్ గా ఇక మనము ఈ ఇంగ్లీష్ డిక్షనరీ లగిస్తే ఆపోజిట్ వర్డ్ అబద్ధం ఆర్ ట్రూత్ కి ఆపోజిట్ వర్డ్ లై అంటాం దాని యాక్చువల్గా స్పిరిచువల్ సెన్స్ లో ట్రూత్ కి ఆపోజిట్ వర్డ్ కృప ఎందుకంటే ట్రూత్ అన్నప్పుడు పాపం వల్ల వచ్చే మరణం అది ట్రూత్ అన్నట్టు సత్యం ఏంటంటే తప్పక పాపి మరణించాల్సిందే దాని ఇంట్రెస్టింగ్ ఏంటంటే గ్రేట్స్ ఏం చేస్తుందంటే ఆ ఖచ్చితంగా తప్పు చేసిన శిక్ష అనుభవించాల్సిందే కానీ ఆ శిక్షని ఇంకొక వాళ్ళ మీద వేసుకోవడం కృప కాబట్టి మన మీద శిక్షని మన ప్రభువు భరించుకోవడం భరించి మన మనకు రావాల్సిన శిక్షణ అనుభవించి మనకు విడుదల కల్పించడం దాన్నే కాబట్టి అటువంటి కృప మనకి ఇంకెక్కడ కనిపించదా అటువంటి కాన్ కాన్సెప్ట్ ఎక్కడ కనిపించదు అది న్యాయబద్ధంగా కూడా ఇప్పుడు న్యాయధిపతి సొంత మనిషి పనిష్మెంట్ కి వాడు కారకుడు తప్పు చేస్తే కానీ సొంత మనిషి అనేసి వాడు పనిష్మెంట్ పొందాల్సిందే కానీ ఆ సొంత మనిషికి బదులుగా న్యాధిపతి పను చెల్లించాల్సి వస్తుంది ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది లేక ఫైన్ కట్టాల్సి వస్తుంది మన ప్రభు జీవితంలో మనం చూస్తున్నాం మన పక్షంగా తన యొక్క పెట్టి మనల్ని రక్షించుకోండి దాన్నే మనం మర్చి అంటాం యాక్చువల్గా కృప అంటాం సారీ కాబట్టి మన మీదికి రావాల్సిన శిక్షణ అనుభవించి మనకి విడుదల కల్పించింది అది ఎన్నటికి అది అంచలంచే ఎదుగుతూ ఉంటదన్న విషయం జ్ఞాపకం చేస్తున్నాడు అటువంటి కృపలు అంటే కంటిన్యూస్లీ ఫర్ గింగ్ అనే రావాల్సిన శిక్షణ కంటిన్యూస్ గా భరిస్తూనే ఉన్నాడు అన్నది ఆ కృపాన్ని మన జ్ఞాపకం చేస్తా ఉండే ఇక్కడ గ్రాడ్యువల్ గా మనం కిందికి వెళ్లే కొద్దీ ఈ కృపని ఎట్లా మనం అభివృద్ధి చేసుకోవాలనేది తొమ్మిదవ వర్షం అటువంటి కృపలో మనము కంటిన్యూస్ గా ఉండాలంటే పోతరు చాపం చేస్తుంది తొమ్మిదవత్సరం నుంచి అందుచేత ఈ సంగతి నిన్న నాటి నుండి మేమును మీ ను నిమిత్తము ప్రార్థన చేయటం మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం గల ఆయన చిత్తంను పూర్ణంగా గ్రహించిన వారిని ప్రతి సత్కార్యంలో సఫలవచ్చు దేవుని విషయమైన జ్ఞానం నుండి అభివృద్ధి ను అన్ని విషయాలలో ప్రభును సంతోష పెట్టినట్లు ఇప్పటి వరకు మనం చూస్తాం వాక్యం యాక్చువల్గా గ్రేస్ లో మనము ఇంక్రీజ్ కావాలా కంటిన్యూస్ అనేది రిమైండ్ చేస్తున్నాడు అన్నట్టు ఏదైతే అంటే ఎప్పుడైతే ఈ యొక్క మన పక్షంగా మరణించి మనకి ఆయన కృపణ అనుగ్రహించిందో మనకు బదులుగా మరణించి శిక్షని అది విన్న నాటి నుంచి అంటే మన రక్షణ అనుభవాన్ని మనం ఆరంభించుకున్న నాటి నుంచి ఆయన మన గురించి ప్రార్థన చేసినట్లు మనం కూడా ఇతరుల గురించి ప్రార్థించాలని జ్ఞాపం చేస్తాడు అప్పుడు చేయడం వల్ల ఏమవుతుంది అనేది ఇక్కడ జ్ఞాపం చేస్తాడు పౌరు ఏ రీతిగా తన రక్షణ కనిపించిన వారందరి గురించి ప్రార్థిస్తున్నాడో మన సేవ జీవితం కూడా అదే అనేది తొమ్మిదో వర్షాల జ్ఞాపనిస్తుంది అప్పుడు నీకు గ్రేస్ అనుగ్రహించబడుతుందట అంచెలంచెలుగా ఇంట్రెస్టింగ్ అని పాయింట్ వేన్ యూ ప్రే ఫర్ అదర్స్ దే దెన్ ఇంక్రీస్ ఇన్ గ్రేస్ కాబట్టి ఈ ప్రేయర్ ఫర్దరెన్స్ అనే విషయాన్ని తొమ్మిది వర్షంలో ఇంకా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాడు చూడండి మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానం ఆత్మ సంబంధమైన వేతన ఇది ఇంపార్టెంట్ పాయింట్ జనరల్ గా మనము ఇతరుల గురించి ప్రార్థించినప్పుడు వాళ్ళ కష్టాల గురించి వాళ్ళ సమస్యల గురించి వాళ్ళ లోకాతీతమైన శారీరకమైన అవసతుల గురించి ప్రార్థించడం కానీ ఇది అది కాదు అని చెప్తుంది ప్రార్థన మీరు సంపూర్ణ జ్ఞానం అంటే అందరూ సంపూర్ణమైన జ్ఞానం ముందు అంటే దైవ దైవి దైవికమైన జ్ఞానం ముందు దాని తర్వాత ఇంట్రెస్టింగ్ పాయింట్ చూడండి ఆత్మ సంబంధమైన వివేకం ఇది ప్రతి ఒక్కరు పొందుకోవాలంటాడు వివేకం ఆత్మ సంబంధమైన వివేకం అంటే ప్రతి ఒక్కరి హృదయాలని పరిశీలించే ఇది అది మనం పొందుకోవాలని చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నా చూడండి ఆత్మ సంబంధమైన వివేకం లేకపోతే మనం ఏ ఆత్మని వివేచించలేము ఎందుకంటే పౌరులు ప్రతి ఆత్మని వివేచించమంటాడు మనం ఎవరిని కూడా శారీరకంగా ఎరగమంటాడు ప్రతి మనిషిని ఆత్మలోనే ఎరుగుతామంటాడు దేశ ప్రభు క్షణ భరించడం మనం ఆత్మలోనే ఎరుగుతామంటాడు కాబట్టి అటువంటి వివేకము మనం పొందుకోవాలంటున్నాడు నెక్స్ట్ టైం మనం ఎవరి గురించి వాళ్ళ పరిస్థితులను దేవునికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వారు ఎందుకు తెచ్చుకున్నారా సమస్యలు వాళ్ళకి ఎందుకు అటువంటి కష్టాలు ఇస్తాయో చెప్తాడు అప్పుడు దానికి తగినట్టు కరెక్ట్ గా మనం ప్రార్థన చేయగలం అప్పుడు వాళ్ళు వాటి నుంచి విడుదల పడుతూ ఉంటారు అదే రీతిగా ఏది ప్రబళించగలిగింది ఏది ప్రబలించి కానిది గ్రహించాలంటే మనకు ఈ వివేకం అవసరం సంపూర్ణ జ్ఞానంలో ఎట్లా చేయాలని చెప్పండి ఎవరో ప్రార్థిస్తారు మన నిమిత్తం మనం ఇంతవరకు దేవికమైన విషయాలన్నీ అభివృద్ధి పొందగలిగినామంటే మన గురించి ఎంతో మంది ప్రార్థిస్తూ ఉన్నారు అయితే పదవర్షంలోనే ప్రాబ్లం వస్తుంది మనకి ఏంటంటే ఆయన చిత్తం సంపూర్ణంగా పూర్ణంగా గ్రహించిన వారీ ఆయన చిత్తాన్ని పూర్ణంగా గ్రహించలేకపోతున్నాం మనం పర్టికులర్గా ఆయన చిత్తం ఏదనేది మనం చూస్తే ప్రభునందు వర్ధలుట దేవుని చిత్తం ఇదే ఆ ధ్యాయంలో నా భవిష్యత్తు గురించి నా లైఫ్ గురించి దేవుని చిత్తం నాకు తెలుసుకోలేదు అంటారు నేను ఏం చేసినా గానీ విఫలం నా ప్రయాసం అంతా ఎన్ని అటెంప్ట్స్ చేసినా ఫెయిల్ అవుతున్నాను దేవుడి తెలుసులేదు బాగు ప్రాబ్లం చేసి తెలుసుకోవాలి అడుగుతున్నాను కొంతమంది అయితే నువ్వు ఫాస్టింగ్ ఉండదు నా గురించి నువ్వు ఫాస్టింగ్ ఉండి ప్రాబ్లం చేయగల నా గురించి దేవుడి బయలుపరుస్తున్నావు కదా నా గురించి అంటే వాళ్ళు వాళ్ళు ఫాస్టింగ్ ఉండలేరు కాబట్టి మనల్ని ఫాస్టింగ్ ఉండమంటున్నారు సార్ అది కష్టం కనిపిస్తారు సరే ఫాస్టింగ్ ఉంటాం ఒక పూట ఫాస్టింగ్ ఉంటాం వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అంటే క్రిస్టియానిటీలో ఈ రీతిగా తయారైతే చర్చ సిస్టమ్ వాళ్ళు ఏమో లగ్జరియస్గా జీవిస్తూ ఉంటారు కాంగ్రిగేషన్ గొప్ప జనము ఫాస్టింగ్ ఉండాలి గురించి ఉంటాము కరెక్టే కానీ వాళ్ళు కూడా ఫాస్టింగ్ ఉండాలి కదా ఒక రోజు కూడా ఫాస్టింగ్ ఉండరు ఫీస్టింగ్ అనే ఉంటారు వాళ్ళు ఎప్పుడు జీవితం మళ్ళీ ఎట్లా సంపూర్ణమైన జ్ఞానం అండి వాళ్ళు ఆయన శారీరకంగా ఉండే వాళ్ళతో ఎప్పుడు మాట్లాడాడు ఆత్మీయంగా ఉండే వాళ్ళతోనే మాట్లాడతాడు అందుకే ఆ యొక్క ప్రవక్తలు అందరూ స్వాత నిబం కాలంలో జీవితం చూస్తే ప్రతి ఎంత సంపూర్ణంగా తృణీకరించిన పడిన జీవితాలు అవన్నీ ఏ ప్రవక్తను చూసినా గుడి చేసుకునేవాడు ఊరి బయటనే ఉన్నాడు వాడు ప్రవక్త యాజకులు రాజు దగ్గర ఉన్నారు రాజా అంతపురంకి రాజు దగ్గర ప్రార్థనలు చేసి వాడితో పాటు సమానంగా డైనింగ్ టేబుల్ని కూర్చొని మంచి పంచభక్ష పరమాణాలు తినేటోడు రాజులతో పాటు యాజకులేమో అట్లా జీవించారు ఈ ప్రవక్తలు ఊరి చివరిని గుడి చేసుకొని దూసి కట్టుకొని పాపం వాడికి తిరిగి తిండి ఉండదు ఎన్ని రోజుల నుంచి వాడు పాసం ఏవాడు పట్టించుకోడు అటువంటి సేవ అవ్వాలి ఆ పాతని పొందిన పుస్తకాలు అన్నింటిలో ఆయన ప్రవక్తలతోనే మాట్లాడేట్టు చూస్తాం ఒక్క యాజకులతో మాట్లాడేట్టు చూడండి దేవుడు ఏ యాజకుల కూడా మాట్లాడేటం చూడలే బైబిల్లో ఆయన అంతా ప్రవక్తలతోనే మాట్లాడండి ప్రవక్త పోయి చెప్పాలి యాజకునికి ఇది ఆశ్చర్యంగా రిలేషన్షిప్స్ ఆర్మిస్ట్ర స్ట్రక్చర్ అంటాం కదా స్పిరిచువల్ డైమెన్షన్ దేవుడు ప్రవక్తలతోనే మాట్లాడతాడు ప్రవక్త పోయి రాజుని హెచ్చరించాలా లేకుంటే యాజకుని హెచ్చరించాలా యాజకుడు మనుషులనందరినీ ప్రార్థనలు నడిపించాలా ఇది చాలా ఆశ్చర్యంగా స్ట్రక్చర్ ఈ డైమెన్షన్ ఈ స్ట్రక్చర్ లో మన రూల్స్ ఎక్కడున్నాయి మనం యాజకుల లాగున్నామా ప్రవక్తలు లాగా ఉన్నామా ఇట్ నథింగ్ రాన్ కదా అంత గొప్పవాళ్ళం గానీ అట్లీస్ట్ అటెంప్ట్స్ అయితే చేయగలం కదా కాబట్టి ఇటువంటి విషయాలని గ్రహించలే ఆయన చిత్తంలో పూర్ణంగా గ్రహించిన వారే ప్రతి సత్కార్యంలో సఫల్ కావాలంట మనం మనం చేసే ప్రతి మంచి కార్యాలలో మనం సఫల్ కావాలనుకున్నాం అంటే అది అది చర్చ రిలేటెడ్ కాని అవసరం ఈ లోకంలో ఏ పని చేసినా మనం విజయం పొందం సఫలం అంటే సక్సెస్ఫుల్ సో ఈ వాక్యం ఏమంటుంది అంటే టెన్త్ వస్ట్ యూ మస్ట్ బి సక్సెస్ఫుల్ అంతే దాని తర్వాత చూడండి దేవుని విషయమైన జ్ఞానం అందు అభివృద్ధి ఇది దేవుని చిత్తం దేవుని విషయమైన జ్ఞానం అందు అభివృద్ధి అంటే ఎన్నెన్నో ఉన్నాయి మనకి తెలియని మన లైఫ్ టైం నేర్చుకునేది అది కంటిన్యూస్ గా మనం వాటిని పొందుకోవాలా అప్పుడే చూడండి అక్కడేమో అట్లయితేనే అన్ని విషయములలో మనం ప్రభుని సంతోషపెట్టున్నట్లు ఉంటుంది ప్రతి విషయం నన్ను సంతోషపెట్టాలంటే అది చాలా కష్టమే కానీ అటెంప్ట్స్ ఎక్కడ చేస్తున్నావు అటెంప్ట్స్ చేస్తే గ్రాడ్యువల్ ప్రతి విషయంలో నన్ను సంతోషపెడతాం అదే మన లైఫ్ టైం స్ట్రగుల్ అంటాం ప్రతి విషయంలో నువ్వు ఏ పని చేస్తున్నా ఆయనను సంతోషపరచాలి న్యాయబద్ధంగా జీవించడమే గానీ పరిశుద్ధంగా జీవించడం గాని ప్రతి ఒక్కరికి సాధన కలగడాల ప్రతి ఒక్కరికి తన సత్కారం చేయడం ఈ విషయాలలోనే మనం ప్రభుని సంతోషపరచగల మన విషయం వ్యాఖ్యిస్తుంది వర్క్ ప్లేస్ లో ఉన్నా కానీ సోషల్ లైఫ్ లో ఉన్నా గానీ ఫ్యామిలీ లైఫ్ లో ఉన్నా గానీ రిలేటివ్స్ లో కానీ ఎక్కడైనా కానీ యూ స్టిల్ హ్యావ్ టు మేకింగ్ హ్యాపీ అదొకటే కాదు ఫిలిపిన్ రాసినప్పటికీ నాలుగో అధ్యాయం నాలుగో అవసరం మనం చేస్తాం ఆనందించాలి ఆయనను సంతోష పెట్టడమే కాదు మనం కూడా ఆయన ఆనందించాలా ఇది న్యూచువల్ అన్నట్టు ఆయనను సంతోషపరచాలా మనం కూడా ఆయన సంతోషించాలి వెళ్ళినప్పుడు తర్వాత ఆయనను ఎట్లా సంతోషించాలంట అక్కడ ఐదవ వచ్చడంలో ఫిలిపి రాష్ట్రపత్రిక నాలుగో అధ్యాయము ఐదవ వచ్చడంలో మీ సహనాన్ని సక్కల జనులకు తని తెలపరచాలంటే తెలియనియాలంటే మీ సహనం ఇక్కడే చాలా పడి వీక్నెస్ మనకి సహనం పోతా ఉంటుంది చర్చ ఒక ఒక క్లోజ్ ఫ్రెండ్ పాస్టర్ సిఎస్ఐ చర్చ్ పాస్టర్ నా క్లాస్ మేట్ ఒకప్పుడు అయినా అక్కడ ఉంటాడు ఏడా చెన్నైలో సిఎస్ఐ చర్చ్ అడుగుతున్నాడు తెలుగు ట్రాన్స్టేట్ అయినా ఆయన ఒక బ్రదర్ నీ సమాచారం నుంచి వాక్యాలు చెప్తున్నా నాకు బోర్ వచ్చేసింది అంటున్నాడు కండే వాక్యాలు చెప్పి చెప్పి చెప్పి నాకు బోర్ వచ్చేసింది అంటున్నాడు అని చెప్పి మళ్ళీ అట్లయితే మనం చెప్పాలి కదా ఎవరి సండే వాళ్ళేం చెప్పాలి కదా కన్వినిగేషన్కి అంటే అందుకే నేను ఒక మెథడ్ కలుపుకున్నా దగ్గర అంటే ఒక రెడీమేడ్ బుక్ ఉందంట సెర్మన్స్ అని ఆ రెడీమేడ్ బుక్ సెర్మన్స్ ఒక సెర్మన్ తీసుకుంటాడంటే దాన్ని అదే డిక్టర్ కాపీ పేస్ట్ చేస్తానంట ఆశ్చర్యం ఏంటంటే ఈ రోజు కూడా మనకి కాపీ పేస్డ్ టెక్నాలజీస్ చర్చ్ కూడా నడుస్తున్నాయి సెక్యులర్ వరల్డ్ కాపీ పేస్ట్ టెక్నాలజీస్ ప్రతి ప్లేస్ నడుస్తున్నాయి ఎందుకు నడుస్తున్నాయి అంటే మనము అనేకమైన పనులు తలసిపోయి సండే రాగానే ప్రిపరేషన్ లేదు ఇప్పుడు సిక్స్ అవర్స్ ప్రిపేర్ అవుతుంటాను కొన్నిసార్లు నేనైతే సమ్టైమ్స్ పిల్లవాళ్ళు వేసి ఒక టూ అవర్స్ ప్రిపేర్ అవుతాను మళ్ళీ మధ్యాహ్నం టైం ఫ్రీ టైం దొరుకుతున్నప్పుడు టూ అవర్స్ కూర్చుంటాను అంతగా చేయకపోతే రిలీజ్ దొరకదు కాపీ పేస్ట్లో ఆ ఇన్స్పిరేషన్ ఉండదు అది వేరే వాళ్ళకు కలిగిన ఇన్స్పిరేషన్ దేస్ నథింగ్ రాంగ్ నేను అనేది కాపీ పేస్ట్ లో నథింగ్ రాంగ్ ఎందుకంటే ఇదంతా ప్రభు వల్ల కలిగింది కదా ప్రతిదీ ఆయన ఆత్మావేశం క్షేత్రం అనుగ్రహించబడింది అట్లాంటి ఆ రీతిగా చూస్తే ప్రతిదీ పౌల నుంచి కాపీ పేస్ట్ చేస్తున్నాం మనం డైరెక్ట్గా ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రాఫెస్ నుంచి కాపీ పేస్ట్ చేస్తాం నథింగ్ రాంగ్ దాపింగ్ దోస్ టు కాపీ అవర్ గా క్రిస్టియన్ పోలి నడుచుకోమన్నదే కాపీ పేస్ట్ బట్ నీకు స్ఫూర్తిగతంగా ఆయన సంగతికి వచ్చినప్పుడు న్యూ పాయింట్ ఆఫ్ ఒరిజిన్ మీ ద్వారా నూతనంగా ఏమైనా బయటకు మనం స్ట్రగుల్ కావాలా ఆయన ఇస్తాడు తప్పకి ఇస్తాడు వాళ్ళకి ఇచ్చినప్పుడు పౌలికి ఇచ్చినప్పుడు నీ ఇస్తాడు ఆయనలో ఉన్న ఆత్మ నీలో ఉన్న ఆత్మ ఒకటే కదా యూహాను భక్తులకు అనుగరించబడ్డ ఆ యొక్క ఆత్మీయ మనం కూడా అనుగ్రహిస్తాడు మనం కూడా చూడగలుగుతున్నాం మనం కూడా వాటిని చేయగలుగుతున్నాం ఎందుకంటే ఆయన పక్షపాతి కాదు ఒకటి ఏంటంటే మనము గ్రాడ్యుయేట్ కావట్లేము ఆ లెవెల్ కి ఆ విషయం మనం జ్ఞాపకం చేయబడుతుంది ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ లెవెన్త్ వర్స్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆయనను తగినట్టుగా నడుచుకున్న ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘ శాంతం ఆయన మహాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలని అంటే ఈ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆయన తగినట్టుగా మనం పాయింట్ ఆయన వాక్యం కలిగినట్లు ప్రతి వాక్యం కలిగినట్లు నడుచుకోవాలా దాని తర్వాత ఓర్పు దీర్ఘశాంతం అవసరం అంటాడు మనం చూపించాలంటాడు వాటిని ఓర్పును దీర్ఘశాంతాన్ని చూపించాలి దాని ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలంతో అంటే పర్ఫెక్ట్ స్ట్రెంగ్ మనకు అవసరం అంటున్నాడు స్పిరిచువల్ స్ట్రెంగ్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే ఆ రక స్పిరిచువల్ స్ట్రెంగ్త్ లేకపోతే మనకు ఈ స్పిరిచువల్ వాడ్ ఫేర్ లో కష్టం ఫైట్ చేయడం సంపూర్ణమైన బలంతో బలపరచు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ట్వెల్త్ పాయింట్ కంక్లూడ్ చేస్తాను ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ పాయింట్ వర్స్ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో ఆదివారం ఒకటకు మనలను పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతలు చెల్లిపోయో దేవుని బతిమాలుచున్నాం ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్ నా నా కూడా ఇదే ఎప్పుడు ఎవ్రీడే ఇది ఏంటంటే ట్వెల్త్ పాయింట్ పర్టిక్యులర్ గ్రూప్ చర్చ్లో ఆ ఫోర్త్ గ్రూప్ గురించి నేను ఎప్పుడు రిపీట్ చేస్తుంటాను కానీ ఎక్కువ హైలైట్ చెయ్యాను ఫస్ట్ త్రీ గ్రూప్స్ గురించి హైలైట్ చేస్తుంటాను ఎందుకంటే ఫస్ట్ టూ గ్రూప్స్ కంప్లీట్లీ సెటిస్ఫైడ్ గ్రూప్స్ అవి థర్డ్ గ్రూప్ మింగ్లింగ్ మిక్స్డ్ అప్ విత్ ఫస్ట్ టూ గ్రూప్స్ మింగ్లింగ్ అంటే మింగ్ అంటాం బైబుల్లో ఈ మింగ్లింగ్ ఏంటంటే మిక్స్చర్ అంటాం లేకపోతే ఇంగ్లీష్ లో మిక్స్చర్ అంటాం ఈ మూడు గుంపులు మింగ్లింగ్లు ఉన్నాయండి ఫస్ట్ రెండు గు్రంపుల నుంచి విడదీయాల్సిందే థర్డ్ గ్రూప్ కి అలా రానంటుంది బయటికి ఆ థర్డ్ గ్రూప్ చాలా కాలం నుంచి రాను అంటుంది ఫోర్త్ గ్రూప్ ఆల్రెడీ బయటకి వెళ్తే ఆ రిలేషన్షిప్ నుంచి లేకపోతే వాళ్ళు ఆ యొక్క అంటే ఆకాశవాసులు తేజం అంటే నక్షత్రాలు అది నక్షత్రాలు పొందినవారు వీళ్ళందరూ మళ్ళీ తేజవాసులు లాగా పరిశుద్ధంగా మనము తయారు కావాలంటే మనకు అటువంటి స్వాస్థ్యంలో మనం పాల్గొనాలి ఆ గ్రూప్ లో ఉండాలని చెప్తున్నాడు దేవుడు ఏర్పరచుకున్న స్వాస్థ్యం అద పరిశుద్ధల స్వాస్థ్యం తేజవాసన తేజ వెలుగుని ధరించుకున్న వాళ్ళన్నట్టు పరిశుద్ధ గుంపు ఇది గుంపు ఈ గుంపులోకి మనల్ని పిలుచుకుంటాయినా స్పెషల్ గా పిలుచుకున్నాడు తక్కిన మూడు గుంపులు ఎందుకు రావట్లేవు వాళ్ళు కూడా పిలిచిండే కదా వాళ్ళు రాము ఇక్కడే ఉంటాం మాకు కంఫర్టబుల్ గా అనుకుంటున్నాం ఇంగ్లీష్ ఏమంటామంటే కున్స్ అంటాం తెలుగులు ఏమంటారు సీతకు ఒక చిలుక బయటికి రాకముందు అది క్లియర్ చేసుకుంటుంది దాన్ని ప్యూపాని ఏమంటారు దాన్ని కుక్కు అది కేటర్ లాగా ఉన్నప్పుడు దాని చుట్టూ ఇట్లా కవర్ వేసుకుంటది దాన్ని తెలుగులో ఏమంటారు కొన్నిసార్లు ఏమొద్దు అంటే అందులో రాకపోతే అందులోనే కులిపోయి చచ్చిపోద్ది అది బటర్ఫ్లై లాగా రాదు బయటికి బటర్ఫ్లై లాగా రావాలంటే ఆ ప్యూపాగలు కొట్టుకుని బయటికి రావాల చర్చరిస్తాం కూడా అట్లనే తగ్గింది ఎన్ టైమ్స్ లో ప్యూపా అది అదే మనుషుల బోధలు దుబ్బుతం బోధలు దయంలో బోధలు కల్పితములు అంత రాంగ్ టీచింగ్స్ ఫస్ట్ డూ గ్రూప్స్ ఇన్స్పిరేషన్స్ వలన థర్డ్ గ్రూప్ అలానే ఉండి కుళ్ళిపోతా ఉంది లాగా బయటకు వచ్చలేదు మనం బటర్ఫ్లై లాగా బయటకు వచ్చేసిన అందుకు విఆర్ ఏబుల్ టు ఫ్లై బర్డ్స్ అబ్బా ఏ వేరు ఫౌల్స్ అబ్బాయి ఏరు అంటాడు కదా బయలు అంతటా ఆకాశ పక్షులు కానీ మనం బయటకు రాగలి ఎగరగలుగుతున్నాం భూమినే ఉంటుంది పక్షి ఎప్పుడైనా కిందికి రావాల్సిందే భూమి తినడానికి పండుకోవడానికి కిందికి రావాల్సిందే భూమిని అడుగు పెట్టాల్సిందే కానీ అప్పుడప్పుడు అప్పుడప్పుడు పైకి ఎగురుతూ ఉంటుంది కానీ లైఫ్ టైం పైన ఉండిపోతుంది అది కిందికి వస్తాడే పోదు అది పరుషుల జీవితం కూడా అంతే తేజ పడుతుంది వాళ్ళు పైకి వెళ్తూ ఉంటారు కిందికి వస్తూ ఉంటారు అది నేను ఎన్నిసార్లు రిపీటెడ్గా ప్రూవ్ చేసిన ఎఫెచ్ఛర్ రాసిన పత్రిక రెండవ అధ్యయనం పదహార వచ్చిన ఈ పరిశుద్ధులు ఎట్లుంటారంటే ప్రస్తుతం ఇప్పుడు మన ప్రభుత్వం పాటు అక్కడ సింహాసనం దగ్గర కూర్చున్నారు పౌలే చెప్తారు అది రక్షణ సేవకుల జీవితంలో అన్నట్లుంటే అన్నట్టు ఆయన ఆయనతో పాటు అక్కడ కూర్చొని ఉన్న మనం ఈ క్షణం వీఆర్ సీటెడ్ ఇన్ ద హెవెన్లీస్ అంటాడు క్లియర్ గా రైట్ నో వీఆర్ సీటెడ్ ఇన్ ద హెవెన్లీస్ అంటే మనం ఆల్రెడీ పర్లోకానికి పోయినాం అంటే కొంచెం కష్టమే చర్చికి ఈ వాక్యం చెప్పడం మనం అందరం పర్లోకానికి బొడంతో సిద్ధమవుతున్నాం అంటే పౌల అబ్బాయి కూడా పౌరుడు గా చూపించింది ఆల్రెడీ ఇంత హెగన్ అని ఆరో వచనంలో రెండవ అధ్యాయం ఆరో వచనంలో ఆయన తేజవాసుల పరిశుద్ధుల సమాసంలో మనల్ని నిలబెట్టిండ పాతులుగా చేసింది మనల్ని జస్ట్ ఆయన మరణం లొక్క పాపం మోస్తాం దేవుని గౌరీ మరణం వలన మనల్ని తేజవాసులుగా చేసి ఈ క్షణము మనం శరీరంలో కాశ పక్షిలాగా భూమి అడుగు పెట్టినా గానీ మన ఆత్మలు మటుకు అక్కడనే ఉన్నాయి అంత పాటు సంభాషిస్తున్నాయి అని చెప్తుండ్రు శివం నువ్వు ఈ పని చేయి నువ్వు ఈ పని చేయి నువ్వు ఈ పంచేయి నువ్వు ఈ పని ఆత్మలు ఆత్మలతో చెప్తున్నాడు నువ్వు ఈ పని చేయి నువ్వు ఈ పని యునైటెడ్ స్టేట్స్ లో నువ్వు ఈ పని చేయి చైనాలో పోయి పని చేయి ఇట్లందరికీ వాళ్ళు తిరిగి వచ్చి కిందికి వచ్చి కింద పనులు చేసుకుని పోతా ఇది యాక్చువల్ విషన్ మనం అర్థం చేసుకోవాల్సిన విషన్ తేజో వాసులు అంటే అర్థం అది వాళ్ళు వెలుగును ధరించుకున్న వాళ్ళు అక్కడ కూర్చొని ప్రభుత్వం సంభాషిస్తున్నారు డివైన్ కౌన్సిల్స్ ఉంటాయి అక్కడ వెనుకని తుచిపరుస్తారు బైబుల్లో చనితన వాళ్ళు ఏం చేస్తున్నారు రక్షణ పొంది చనితన వాళ్ళు ఉత్తరు కూర్చొని ఎడవర్షి చేస్తున్నారు వాళ్ళకి పనులు అప్పగించబడ్డాయి వాళ్ళు అక్కడ నుంచి కిందికి రావాలా పనులు చేసుకుంటూ పోవాలా శరణంలో ఉన్నంత కాలం మనము ఈ భూమి ఉంటాము ఇక్కడ పనులు చేస్తున్నాం ఆ ఎపిసీఆర్ రాష్ట్ర పత్రిక రెండవ అదే ఆరో వచ్చిన ప్రకారంగా అక్కడ కూడా పనులు చేస్తున్నాం కానీ ఒక్కసారి శరణాన్ని విడిచిపెడితే పర్మనెంట్ గా అక్కడనే ఉండి అక్కడ నుంచి కిందికి వచ్చి పనులు చేసుకుతా ఉంటాం ఇంకా మనకి శరణం అవసరం ఉండదు బట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే దిస్ నథింగ్ కాల్ డెత్ బైబుల్ ప్రకారంగా డెత్ ఈస్ లైక్ స్లీప్ నిద్ర నిద్రంచి చిన్నాడే కానీ చనిపోలేదు అంటాడు చనిపోవడం అంటే నిత్యంగా నరకానికి పోవడం బైబుల్లో ఆ డెఫినేషన్ ప్రభునందు నిద్రించిన వారని అడగానే ప్రభునందు చచ్చిపోయిన వారని లేదు అక్కడ మాత్రం విశ్వం రాష్ట్ర పత్రికలు ఇస్తాం మొదటి పత్రిక నాలుగో అధ్యాయుడు ప్రభునందు నిద్రించడం అంటే అది ఒక ట్రాన్సలేషన్ ఒక టైం అంటే ఈ శరంలోనికి ఆత్మ వచ్చింది ఈ శరంలో నుంచి తిరిగి వెళ్ళిపోతుంది అంతే డిఫరెంట్ ట్రాన్స్లేషన్ కానీ ఆత్మ శాశ్వతంగా ఉండేది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పోతా ఉంటది అది అదేంటి ప్రసంగీలు కూడా మనం చూస్తాం ఎక్కడ నుంచి వచ్చిందో అక్కడికి తెలియ పోతా ఉంటది కానీ రక్షణ పొందిన వాడి ఆత్మలు తిరిగి చెందికి వస్తా ఉంటాయి ఈ లోకంలో పనులు చేస్తూనే ఉంటారు వాళ్ళు కానీ వాళ్ళకి ఒక ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఎక్కడ పనులు చేయాలి అక్కడ పోవాలి కానీ నేను నా సొంత కుటుంబీకుల దగ్గర పోతా అంటే కాదది అట్లా పోనీ ఆత్మ అది శారీరకమైనది అది మీకు ఆత్మీయమైన పను అప్పగించబడి కాబట్టి తేజోవాసులకు సంబంధించిన ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలంటే వాటికి సంబంధించిన ఎన్నో ఉన్నాయి వాక్యాలు మన వినలేదంటే నువ్వు ఎప్పుడు చదవలేదు వాటిని నీకు ఎవరు చెప్పలేదు కూడా వాటిని చెప్పలేదనేసి వాడిని బ్లేమ్ చేస్తలేము వినలేదని నిన్ను బ్లేమ్ చేస్తలేము అట్లీస్ట్ ఇది ఒక టైమ్ ఒక ఆపర్చునిటీ మరోసారి జ్ఞాపకం చేయబడుతుంది ఏంటంటే పదవచనంలో దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొంద పొందాలి అమ్మ ఇంట్రెస్టింగ్ పాయింట్ అది ఆ జ్ఞానమందు అభివృద్ధి పొందాలంటే దానికి ఎక్కడంటే లిమిట్ దానికి బౌండరీసే లేవు కదా ఆయన జ్ఞానానికి అపరిమితమైన జ్ఞానం అది అండ్ మన గ్రూప్ లో చాలా మందికి ఇటువంటి జ్ఞానం ఇచ్చింది దేవుడు అన్ఫార్చునేట్లీ ఏంటంటే దాన్ని యూటిలైజ్ చేసుకుంటలేము ఎక్స్పాండ్ చేసుకుంటలేము విశదీకరిస్తలేము మనకి డీపెస్ట్ లెవెల్స్ కి వెళ్ళిపోవాలి హెవెన్లీస్ కి వెళ్ళిపోయి డీప్ డీప్ డీప్ థింగ్స్ అంటే నేను చెనిపెంక్యం కానీ విషయాలు నేను అంటే ఎంత డీప్ రిగులేషన్స్ అయినా పండుకుంటే చూడండి ఎంటైర్ బైబిల్లో పాలుతున్నంత డీప్ రిగులేషన్స్ ఎవరికి రాలేదు ఇన్ఫాక్ట్ ట్రంప్స్ గురించి లాస్ట్ ట్రంప్ గురించి ఆయననే చెప్పిండే ఇంకెక్కడ చెప్పబడలేదు సరిగా లాస్ట్ ట్రంప్ గురించి ఎక్కడ కనిపించండి మనకి బైబిల్లో మన ఇంటర్నెట్ లో మనం మనం డీప్ రిగ్యులేషన్స్ వెతుక్కోవాలి లాస్ట్ ట్రంప్ సంబంధించిన విషయాలు వెతుక్కోవాలి ఖచ్చితంగా ఆయన చూపిస్తాడు కాబట్టి అటువంటి కృపాలో మనల్ని రేగింపజేస్తున్నాడు ఈ యొక్క అధ్యాయం ప్రకారంగా హీఈ ద రేడియంట్ ఇమేజ్ ఆఫ్ గాడ్ అని కదా కాబట్టి ఆయన అదృశ్యదేవుని స్వరూపం మన ప్రభు మళ్ళీ ఆయన అదృశ్యదేవుని స్వరూపం అన్నప్పుడు మనం తండ్రి గురించి నేర్చుకోవాలంటే ప్రభుని నేర్చుకుంటే తండ్రి గురించి నేర్చుకున్నట్లే వాళ్ళు సెపరేట్ కాదు కదా మనలాగా మన మధ్యలో జీవి నివసించండి అంతే కానీ మొదటి నుంచి ఆత్మస్వరూపించినాడు కాబట్టి మనకి ఆత్మ నడిపి చాలా అవసరం అనేది ఈ విషయాలు జ్ఞానం చేస్తున్నాయి అప్పుడే ఆత్మ వచ్చినప్పుడు సర్వస్వతం నడిపిస్తాడు కాబట్టి దేవుని జ్ఞానమందు మనం అభివృద్ధి దేవుని చిత్తం కాబట్టి హోలీ స్ప్రిట్ లీడింగ్ మనకి చాలా అవసరం అటువంటి హోలీ స్ప్రిట్ లీడింగ్ కొరకు మనం ప్రార్థన చేస్తాం పరిశుధ్రవ దేవ మీకు మనాలి అయినా మీరు ఇంతవరకు మాతో మాట్లాడినారు లోకపోయింది దేవుని కొర పిల్ల మీరు మా పాపగా నిమిత్తం శాపం రోగంల నిమిత్తం వ్యసనం నిమిత్తం మీరు అక్కడ కలవలసి అన్నట్టుక్తుడు జ్ఞాపకం చేస్తాడు ప్రభు అవును అవును మా యొక్క శాపం మీరు భరించారు వ్యసనం మీరు వహించరు అక్కడ అని ఆ వాక్యం జ్ఞాపకం తీసుకోవచ్చు మీద మీరు ఆ రీతిగా చేయకపోయింటే మేము నశించే వాళ్ళం శాశ్వతంగా తండ్రితో మీరు మమ్మల్ని ఏకం చేయకపోసం కాకపోయే వాళ్ళం ప్రభు మేము ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడికి పోకపోయే వాళ్ళం నేను శాశ్వతంగా రక్షించేవాళ్ళు ఎంతగానో త్రీ నుంచి ప్రభావిని హత్తుకున్నారు రక్షించుకున్నారు యొక్క దర్శనాత్మ అభిషేకం దయచేసినారు ఆత్మ ఫలాలు అనుగరించినారు రూపావరలు అనుగ్రహించిన దేవారాధనలు కాచి కాపాడారు పిన్నాళ్ళు మీరు మాకు సహితలు కూడా నడిపించినారు బట్టి మీకు ఎంతో మదనాలు ఆనందకారంలో సంచరించండి ఏ అపాయం మాకు సంచరించలేదు ప్రభా వాటిని మీరు మమ్మల్ని హక్కుతో ఎత్తుకొని నడిపించినారు ప్రభా అది దాన్ని బట్టి మీకు ఎంతో బంగారు అర్పించుకుంటున్నాము అయినా మీ ఎందుకు సంపూర్ణంగా తిరుమల ఎదగాల అన్న విషయాన్ని రచి మీరు దేవుని జ్ఞానం ముందు మధ్యలో పొందాలని హెచ్చరించినారు అయినా అవును ఇటువంటి సంపూర్ణమైన జ్ఞానంలో వివేకం కలిగే చెప్తున్నారు దాన్ని బట్టి మీకు ఎంతో వందలు అవును ప్రభా ఆయన పూర్ణంగా గ్రహించమన్నారని ఆయన దాన్ని మీకు వందలతో మీ యొక్క చిత్రాన్ని పూర్ణంగా గ్రహించాలన్న జీవితాంతం లైఫ్ టైం అచీవ్మెంట్ ప్రో వైడ్ మన సహాయపరం ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎక్కువ కాలం లేదు కొంచెం కాలమే ఉంది కాబట్టి వీటిని బహు దీర్ఘంగా మేము ధ్యానించి నేర్చుకోవాలా కింద తల్లి మళ్ళీ ప్రవర్శాల అన్నిటినీ మా టైం గా నెరవేరుతున్నాయి ఇవన్నీ వాటిని నేర్చుకుని ప్రభుత్వం అనేట్ల చూపించాలా అటువంటి బిడ్డలుగా మనల్ని తయారు చేయండి మేము దేని విషయాలు చూపించాం ఎటువంటి శ్రమ వచ్చిన వాక్యంలో మీరు మాకు ఏజ్ ఇస్తారా ప్రతి శ్రమలో విజయం అధిగమించే మీరు అని వాక్యం కలిగిస్తుంది ఎటువంటి కష్టం వచ్చిన అందులో ఏస్తు పరిశుద్ధ నామం ప్రార్థించ పరిశుద్ధి గొప్పదేవా సర్వశక్తి సంప్రదా మహమ్మద్ దగ్గుదేవ మహమ్మద్ సౌరీ గత పరిశుభ్ర నీకు శక్తులు సూత్రం గొప్పదేవ ఈ గడిచిన కాలంతో మమ్మల్ని అందరినీ ప్రభావాతంగా కాపాడు అయినా నీ కృపల్లో మమ్మల్ని భర్త పచ్చుకుని ప్రభావ మమ్మల్ని సజ్జర నిలబెట్టుకున్న యువరాత్రులు మమ్మల్ని కాచి కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని దాచిపెట్టుకున్నానైనా దాన్ని బట్టి మీకు అన్నాను ప్రభావ మీకే కృతజ్ఞతలు అర్పించుకున్న సమస్త ఘనత మహిమ ప్రభావంలో మహా తేజస్సు మహా ఈశ్వర్యం మీకే కలిగింది కలలీ ప్రభా మీ ఎంతో మంది చూడలేకపోతున్నా ప్రభాయన మమ్మల్ని మీ కృపలో భద్రపరుచుకుని ప్రభావ వాక్యం ధ్యానించలాగిన ప్రభావ మీకు స్వరం ఇలాగ మీ కృపరించుక నీకు వన్నాను ప్రభావ వాకిం మాట్లాడిన ప్రభావ నీకు వన్నాడి ప్రభావ మీ జ్ఞానంలో ప్రభావ మేము అభివృద్ధి పొందాల ప్రతి ఆత్మని మేము వివేచించాల ఆ వివేకను మేము పొందుకోలేదని మీరు సాయక్రమం ఆదిష్టమైన గొప్ప దేవ సంపూర్ణమైన జ్ఞానం ఆత్మ సంబంధమైన వివేక మేము పొందుకోవాల నా దేవాది మాకు అనుగ్రహిస్తున్నారు ప్రభావాల ప్రభావ దేవానికి స్వత్రమైన గొప్ప దేవ మేము ఎక్కడ పోయినా కానీ ప్రభావ అనేక ప్రభావిత స్థితిలో లేకుండా ప్రభావ మోసపోతున్నాయి పట్ల మీకు కనిగిరిని చూపించిన అయినా మోసాలి విడుదల పొందాలి మీరు సత్యాన్ని గ్రహించే ప్రభావం పట్టుకుని జీవించే బిడలుగా తయారు చేయ ప్రభ గొప్ప దేవ ఈభా స్థితిలో మీరు ఎదగాల ప్రభావ ప్రభ మాలో నుంచి ప్రభా ఓ ప్రభావ అనేక మంది విషయాలు మాకు బయలుపరచా ఈసూప్రభ నా తండ్రి మీకు అపోతుల ద్వారా మీరు బయలుపరిచినారు ప్రవకర్ల ద్వారా మీరు బయలుపరిచినారు ఓ ప్రభావ మా కాలం అయినా ఈసూప్రభ నా తండ్రి మేము ఒక సత్యం ప్రకటించాలనైనా అంటే బిడల్ బొమ్మలు సాయ్యం ఎదులా మీరు సాయప్రమాదిష్టమైన గొప్ప దేవానికి శుతులు స్వత్రమైన గొప్ప దేవా ఐదు మంది విషయాలతో మేము కొట్టుకోని పోకుండా ఈ వాక్యాలను ఎక్కువ సమయం గడుపులాగానే సాయప్రమాణ ప్రాధిష్టమైన నా దేవ నా ప్రభాకే మన్నాళ్ళ మీరు ఆకలి బహుసమీపండినైనా మేము సిద్ధపడాల ప్రభావ అనేక మేము సిద్ధపరచాలైన అంటే జీవితం అతని గురించి మనం సేవ జీవితాలకు మిమ్మల్ని నడిపించడం సాధిష్టమైన నా దీవ ప్రవానికి ఎంతమంది రానయన్న బిడ్డల ప్రభావందరినీ కూడా మీరు ఓ ప్రభా కుటుంబాన్ని మీరు ఆశ్రయించిన గొప్ప సాక్షిని తెచ్చుకోవడం ఆదిష్టమైన మీ మహిళలో తీర్చుకోవడం ఆదిష్టం అని గొప్ప నా ప్రభా తి వైరస్ బాధితుల గురించి మీ ప్రాదిష్టమైన తన గురించి ఆయన గొప్ప దేవానికి స్తోత్రమైన ఒక వైరస్ బాధితుల సంపూర్ణమైన స్వస్థం ప్రభావ ఒక వైరస్ మీరు దర్శించమని ప్రభిష్టమైన నా దేవ నా ప్రభానికే వనాలు ఇస్తే ప్రభావానికి కృతజ్ఞతలు అర్పించుకోవటం వన్నాలు ప్రభావ నా దేవ ఒక చివరి దశ ఉంటుంది కదా ప్రభావ వాళ్ళ జీవితాన్ని సమర్పించుకోలే ప్రభావ ప్రతి బిడ్డని మీరు ఆకర్షించుకుని రక్షించుకోమంట ఆదిష్టమైన నా దేవ ప్రతి బిడ్డని స్వస్థపరచిన ప్రభా రక్షణ ప్రణాళిక మీద నడిపించడం ఆదిష్టమైన ఆ డాక్టర్ నచ్చి కూడా ప్రభాస్ వార్త ప్రకటించాలా ప్రభావ మీరే సహాయపడమంట ఆదిష్టమైన నా దేవ నీకు వందలు ఇస్తే ప్రభావి పరిశుభ్రంగా పంపి ఎవరక్ష ప్రారంభం చేస్తున్నాం ప్రతి యవనక్ష తాకాన్ని మీరు బలపరచండి నూతనంగా మీ అభిషేకించి మీరు వాడుకోని ప్రభావం జీతాలు సమర్పించుకోవాలని మీరు సహాయపడమని ఆగిస్తాం గొప్ప సేవకులు మీరు తయారు చేయండి ప్రతి శక్తి నుంచి ప్రభావ ఇస్తే ప్రభావ సరసక్తిని రావాల రావాలి బయటికి అయినా గొప్ప శక్తిని ప్రకటించాలా శక్తి జీతం కూడా ప్రభావ శక్తిని ప్రకటించాలా ప్రభావ గొప్ప ఉద్యమం దగ్గర ఆధిస్తాం ప్రతి సంఘంలో నుంచి అంటే గొప్ప విజయం అను గురించి అంత ఆదిష్టమైన ప్రతి ఆటంకాలను కొట్టి మేమంత ఆదిష్టం దేవ గొప్ప దేవ సమర్పించుకొని మీ కొడుకు జీవించే బిడల్గా మీరు నా దేవ నా ప్రభావానికి వణాలి రాక తొలగింది ప్రభావ ప్రతి బిడప్రవ మీ రాక సిద్ధపడాలి అనేక సిద్ధపరచాలా ఒక పని మీరు మాకు అనుగ్రహించడానికి ఆ పని మీరు సంపూర్ణంగా ప్రభావ చివరి అలాంటి బిడలిగా మమ్మల్ని తయార్యం అంతా ఆదిష్టమైన గొప్ప దేవ రక్షణ ప్రాణికులు చివరి వరకు మీ కొడుకు మీరు జీవించాలా ప్రభావ ప్రతి ఒక దానికి ప్రతి దాని మీద ప్రభావం విజయం పోలి ముందుకు సాగిపోవాలా ప్రభావ అంటే బిడ్డలుగా మమ్మల్ని సాధించేవాళ్ళు మార్చుకున్న తర్వాత గొప్ప గొప్ప సేవకులు రావాలా ప్రభావ నా దేవ నా ప్రభా తి భూత గొప్ప సేవకులుగా తయారు కావాలా ప్రభావ ఆయన ఆ రీతిగా విజయం నింపమంటే ఆదిష్టం ఆయన పుష్కల కాలంలో అతను ఎంతగానో విజయం సేవ చేసిన తర్వా అనే అద్భుతాలు ప్రభావ మా కాలంలో కూడా చివరి కాలంలో మేము కూడా మా సేవ ద్వార ప్రభావం సేవ ద్వార ప్రభావ అన్ని ద్వారా ప్రవాణి గొప్ప అద్భుతాలు జరిగింది సంపూర్ణ సత్యను ప్రకటించి అనేకులు మీ తట్టు నటించుకోవాలని సహాయపడమని ప్రాధిస్తాం అదే గొప్ప ఉద్యోగం దయచే ప్రాధిష్టమైన నా దేవ నా ప్రభావి కొనకూడని దీనికి ఆశ్రదించమని ప్రార్థిస్తాం అనేకులు స్వస్థతలు అనుకరించమని ప్రాధిష్టమైన గొప్ప దేవ అయినా విక్రమ పర్వత పర్వ స్వస్థపచ్చాద్యమైన వైరస్ మీరు దర్శించడం పర్వ సంపూర్ణ స్వస్థ బిడ్డ దైచి కనికరించిన రూప చూపించిన ప్రభావ ఆ కలవరిశీల్లో మీరు చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకుని కనికరించిన కుటుంబీకులంతా మీరు మార్చుకుని ఆదరణ సమాధానం దయచేసి ప్రభావ దేవాలకు క్షమించమని సాధిస్తాం ఆయన భద్రపరచుకుని తర్వా మీ కొడుకు జన్మించే బిడ్డలుగా తయారు చేయడం సాధిస్తాం ఆయన బాగా అమ్మని కూడా తాకని తర్వాత సాంబ్రాలు అమ్మని స్వస్థపచ్చని విజయవాడని తాకని స్వస్థపచ్చు మీకు అన్నాడు తర్వా వుకొని జీవించే బిడ్డలుగా తయారు చేయండి ఆయన ఇసుకుండి కొద్ది గే తాని ప్రవంటి బలపరచు దయచేమని ప్రాధిస్తాం నూతన మంది అభిషేకం చేయాలి ఇంకా బలంగా వాడుకొని తర్వా అనేక మంది విషయాలు బయలుపరచుకుని కాదు కుటుంబాలంతా మీరు ప్రభుత్వం నడిపించి కుటుంబాలకు సమాధానం అందించినంత ఆదృష్టమైన కోరిక మీరు సఫలపరచండి ఆయన ప్రతి కోరిక మీరు సఫలపరిచి మీ కోరిక జీవించాలని సహాయపడంతో బాస్కరణ శాంత ప్రభావన్స్ గారు తర్వాత ఇంకా సంప్రదాలు ఉన్న తర్వా తరు జ్ఞాపకం చేసుకున్న తర్వాత కుటుంబాలను మీరు బలపరచుకు ఇంకా ప్రభావితం మీ ఆత్మీయంగా ఎదుగులాగా మీరు సహాయపడమంత ఆదిష్టమైన ఒక కుటుంబం ఆశ్రయించమంత ఆధిష్టమైన అరుగు సందర్శించాక ప్ర మంచి ఆరోగ్య బలపరిచే పరిచయం ఇంకా ముందుకు పోలాల విశేషమైన విషయాలు చూపించడానికి ప్రాధిస్తున్నామన్నా గొప్ప దేవనాభు ఇంకా ఎంత మంది ప్రభు ఆన్లైన్ లో ప్రేరణించి ఆచర్దించడం వాకింగ్ నడిపించి ప్రభావిక సత్యం గ్రహించి మీకు ముందు సాధిగా వెళ్ళగా తయారు ఈ మీటింగ్ అంతా మీరు మహిమందన మీరు నడిపించే ప్రభావ మీరు ఆకు మీరు అందరినీ సిద్ధపరచుకోమను త్వరలో ఆయన యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మేం అమ్మే పరిశుద్ధుడ మహోన్నతుడా సర్వోన్నత సర్వాధికారి సర్వకృపానిధి వందనాలు స్తోత్రాలు ప్రభాయన గడిచిన కాలం అంటే కాపాడి ఈ దినమును ఎందరో చూడలేకపోతే మాకు ఈ దినము ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా ఈ దినమున మీకు మహిమతరకంగా మీ చిత్తానుసారంగా మిమ్మల్ని సంతోష పెట్టు వారముగా నాయన మేము జీవించడానికి సహాయం చేయండి శక్తిని దాయిచండి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు తండ్రి ప్రభా నైనా ఈసయ ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవపుదమం దం నేనా విటనే వీటిని జయించటకు మీరు ఇచ్చిన కృపకై వందనలు ప్రభా మీ కృప దాన్ని వర్ణించలేని ఆ రక్షణ నైనా ఈ సరగా కృప ద్వారానే కలిగింది ప్రభా ఈ రక్షణను నైనా భయంతో ఉనుకతో కాపాడుకున్నట్టు శక్తిని దయచేయమని వేడుకుని ఉంటున్నాం దయచేయండి సహాయం చేయండి తండ్రి ప్రభా గడిచిన కాలం అంతా అనేకుల ప్రార్థిస్తూ వస్తుంటున్నాం కోవిడ్ బాధితులను ఆయన అనేక మందిని కాపాడి రక్షించి రక్షణలకు తీసుకుని వచ్చినారు ప్రభా ఆయా చీకటిలో నుంచి వెలుగులోనికి తీసుకుని వచ్చినారు ప్రభా మీ ఆశ్చర్యమైన వెలుగులోనికి తండ్రి ప్రభా నైనా మా చిన్నా ఇద్దరిని నాయన రక్షించినారు ఇంకొక చిన్నాన కూడా కోవిడ్ తో బాధపడుచుండగా ఆయనకు కూడా మేలు చేస్తున్నారు ప్రభా అపాయం నుంచి ఆయన ఉపకారం చేస్తూ వందనాలు నన్ను కూడా కాపాడునారు మీకు వందనాలు ప్రభా అదే మరి అనేకులు నాయనా చనిపోయి ఉంటున్నారు ప్రభా వారి కుటుంబాలను దర్శించండి వారికి సాయం చేయండి సంఘ కాపర్లు కూడా చనిపోయి ఉంటున్నారు తండ్రి ఆ కుటుంబాలను ఆదరించండి ఆ సంఘానికి ప్రధాన కాపరివై మీరు మాత్రమే నడిపించమని వేడుకొని వారికి ధైర్యంగా ఉండమని వేడుకొని వచ్చుంటున్నాం చేయండి అదే విధంగా తండ్రి వలస కూలీలు రైతులను బట్టి ప్రార్థిస్తుంటున్నాం వరదల వల్ల నష్టపోతున్న వారు అనేకులు రైతులు వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి సహాయం చేయండి అయినా వారికి రక్షణ ఇచ్చేయండి వలస కూలీల పట్ల మీరు చూపిన ప్రేమకాయ వందనాల్ ఇంకా ఎవరైనా స్ట్రక్ అయిపోయి ఉంటే వారికి కూడా సహాయం చేయండి తండ్రి తోడుగా నేడుగా ఉండండి మేమెయిల్ వాట్సాప్ ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలను అన్నింటిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా సహాయం చేయండి ప్రభా అనేకులు విని రక్షణ పొందుకున్నట్టు సహాయం చేయండి అంత్య ఉన్న మాకును అన్నిలకును నాయన అయ్యా వారికి రక్షణను కలగజేయండి మమ్మల్ని నడిపింపును మాలో కలుగజేయండి ప్రభా సహాయం చేయండి సత్యసు వార్తను చేపట్టి తండ్రి ప్రభా అయినా మేము నిలిచిన వారము పడిపోకుండా జాగ్రత్తతో వారి యొక్కకు వెళ్లి తండ్రి సత్యమున ఉన్నది ఉన్నట్టుగా బయలుపరచుటకి సహాయం చేయండి ప్రభా ఆశ్చర్య కార్యములను జరిగించండి ప్రతి సభ్యుల్ని జ్ఞాపకం తీసుకోండి ఎవరు ఎవరైతే రాలేకపోయినారో వారిని జ్ఞాపకం తీసుకోండి ప్రభా జాస్ఫండ్ మతి వందనాలు సంపూర్ణ ఆరోగ్యం దించండి నాయన బిడ్డని శ్వాసపరచండి కళ్లను ముట్టండి కిడ్నీలను ముట్టండి సమాధానం దయచేయండి అదే మరిగా నాయనమి ఆంటీని సామాన్య వాళ్ళమ్మని నాయన వారి గురించి ప్రార్థించడానికి కూడా నాకు యోగ్యత లేదు తండ్రి వారు చేస్తున్న పరిచర్యని వారిని దీవించండి ముఖ్యంగా ఆయా ఆరోగ్యము సరిచేయమని వేడుకను చూంటున్నాం సంపూర్ణ ఆరోగ్యము దయచేయండి తండ్రి తోడుగా నీడగా ఉండండి ధైర్యం దయచేయండి అదే మాదిగా అభిరామ్ బ్రదర్ ని ఆయన ఆయనను కూడా సంపూర్ణ సుస్సార్థేయండి కుటుంబంలో శాంతి సమాధానం పరిపూర్ణ రక్షణను కలిగియండి తల్లి క్రిస్టినని బట్టి వందనాలు ప్రభా సూత్రాలు కృష్ణ బ్రదర్ ని విక్రమ్ బ్రదర్ ని బట్టి వందనాలు తండ్రి సహాయం చేయండి ప్రభా మీ చిక నడిపించమని వేడుకొని ఇంకా నువ్వు తండ్రి ప్రభా ఎవరైతే మా ప్రియులు అనారోగ్యంతో ఉంటున్నారో వారి జ్ఞాపకం చేసుకోండి రేపు జరగబోయే ఈవినింగ్ సర్వీస్ అన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన మేము చూస్తున్నాం సహాయం చేయండి ఈ రోజు పునరుద్ధాన దినం ఉన్న మీకు మహిమక రకంగా సంఘాలలో తండ్రి ప్రభు ఆరాధనలు వాక్యము జరుగుతుండదు తండ్రి అక్కడ అద్భుతాలను ఆయన బాక్తి రక్షణను కలిగి మనం వేడుకొని చుంటున్నాం నన్ను ఇక్కడ ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా రక్షకుడు మా ప్రభు మీ త్రికుమారుడు అయిన యేసుకృస్తు పరిశుతులను ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి నమ్మకం ఏంటంటే క్రింగులకి రాజాగా కొనున్నారు స్తోత్రులు చెల్లించుకుంటున్నాను తండ్రి ఒక అనుగ్రహించినటువంటి కొనున్నారు అయ్యా మీ దేరి నేను కూడా మిమ్మల్ని ఆరాధించడానికి చెట్ల అయ్యా ఈ యొక్క పొందుదినటువంటి యొక్క సహాయకృపకైనా కొనున్నారు నమ్మకం ఏంటే ప్రింగులు ఏంటంటే ఆ కృప ఏవా ఆ యొక్క సత్యం తండ్రి అయ్యా అవి మీలో కలుసుకున్నాయి తండ్రి నమ్మకం మేము విమోచించబడినాం తండ్రి అయ్యా తీయవాసులుగా ఉండటానికి మమ్మల్ని ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క స్థితిని బట్టి ఆ సంకల్పాన్ని బట్టి ఆ యొక్క బట్టి మేము కొందరునాలు చెల్లించుకుంటున్నాం తండ్రి లోక సంబంధమైనటువంటి ఆ యొక్క మర్మంలో తండ్రి మా జీవితాల్లో మీరు క్రమంగా తెలియజేస్తున్న కొడుకై మేము కొందరు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మీ దాస్తులు వాడుకుంటున్నటువంటి విధానానికి అన్ని కొనున్నాను చెల్లించుకుంటున్నా అనేక విషయాలు ఏంటంటే ప్రేంగుల దినరాజా హిత్రిస్తూ వస్తున్నారు మీకున్నాడు అయ్యా మీకు నమ్మకస్తులుగా జీవించడానికి సహాయం చేయా నమ్మకం ఏంటంటే ప్రెంగుల గిండరాజా అయ్యా సార్ చేసుకునే జీవితం జీవించడానికి సహాయం చేయండి అండి దేవ నమ్మకం ఏంటంటే ందుకండి దేవ బలహీనతల నుంచి లేవనెత్తండి జయ జీవితం అనుగ్రహించండికండి ఆపం పూర్ణానికి వివేకం కలిగించడానికి కృష్ణ అనుగ్రహించండి దేవ నమ్మకం తండ్రి వివేకం ఆత్మ ఆరోగ్యం అనుగ్రహించండి అయ్యాన్ని చిన్నారో అందులో అయినట్టుకి అయ్యాకృపను బట్టి అయ్యాక మంచి స్థలాన్ని బట్టి అయ్యానాపత్తు చెబుతున్నటువంటి అవి ఆ యొక్క దీర్ఘశాంతంలో చెల్లించుకుంటున్నారు యోగ్యత de la edad de beca. Allá en నాకు అనుకరించింది సహాయం చేయండి అంటే అయ్యా నమ్మకం ఏంటంటే క్రిస్త స్వభావం అది ఆదరించుకునేటటువంటి అయ్యా మీరు ఆలోచించేది అయ్యా మీరు అయ్యా నమ్మకం ఏంటంటే పెంగులు తింటే మీ స్వభావం ఏర్పడిపోతే అయ్యా మేము రాజ్యంలోకి వెళ్ళిన తిరిగి అయ్యానుకరించండి సహాయం చేయండి అయ్యా నాలుంటి తండ్రి యొక్క తెలుగు అని కొట్టి నమకండి ఆ యొక్క స్మరణ సేవల మీద ఉండండి ఆ కక్షణాల్లో ఉందిగా నీ ఫాదాలు వచ్చిన గురించి తండ్రి ఎవరు నశించుకోవటం మీకు ఇష్టం ఆత్మీయం అభివృద్ధి చెందు కృపించారు తగ్గించుకుంటే క్రీస్తు వారు విడికి తండ్రి పరిశుద్ర పరిశుద్ర పరిశుద్ర ప్రేమ నమ్ముకం కలిగింది మా పేపర్ లో గొప్పతన్రీ హేసయ్య మీ నామానికి ఎంతో వంద నాలుస్తారు ప్రభా అయ్యా ఇదిగో నయన గడిచిన కాలం నీ కృపలో కాపాడే తండ్రు నీకెంత వందన ఈ ప్రార్థనలు ప్రభావితారుభ ఇదిగో ఇదిగో లేఖనాలు మీ వాక్యములు ప్రభావ ప్రభా హెచ్చరించిన విధంగా ఈ రోజుల్లో ప్రభా అనేక సంఘాలలో ఆయన మరి ఇదిగో ప్రభ కాపీ చేసి ఆయా ప్రకటించే మరి వాళ్ళు అయా స్వార్థం చెప్పేదో టైం పాస్ చేయాలనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అయ్యా వారి అందరినీ ప్రభా అయ్యా మీ హస్తానికి అప్పచెప్తుండగా కృప చూపించండి దయచూపించండి వారికి ప్రభా అనేకమైనటువంటి విషయాలు మీరు బయలుపరచండి దేవా వారి ద్వారా అనేకమైనటువంటి ఆత్మలు రక్షించడానికి ప్రభావ సాధనాలుగా మీరు వాడుకోనండి అయ్యా అయా మా సొంత జ్ఞానము మా సొంత ఎట్లా మా ఆలోచనలు చలో ప్రభా అయా అయ్యా మీ కృపతో నడిపించండి మీ కాపుదలతో ఉంచండి అయ్యా మీ జ్ఞానంతో నింపండి అయా బుద్ధి జ్ఞానం సరసంపదలు ఏడాది గుప్తమయ్యండి అని అవుతాండ్రి అయా ముఖ్యంగా సేవా జీవితంలో ప్రభా ఎటువంటి జ్ఞానం అవసరము అలాంటి జ్ఞానంతో ప్రతి ఒక్కరిని మీరు నింపమని ప్రార్థించున్నా ప్రభా మీరు కృప చూపించేదేవుడు అందుకు మీకు మీకు ఎంత ఉందయా ప్రభా అయా ఎలాంటి విషయాల్లో కానీ కరువు గాని కట్కము కాని వేదన గాని శోధన కూడా ప్రభాయ మీ నుంచి మమ్మల్ని ప్రభాయ వేరుపరచకుండా అయ్యా మీ సేవలో ప్రభాయ మీ సన్నిధిలో మీ సహవాసులో మమ్మల్ని ప్రభా మీ ప్రేమను నిలిపే విధంగా ప్రభావం తీర్చమని ప్రార్థన చేస్తున్నాం అయా మాలో ఉన్న సమస్తం అయినటువంటి అవి ఇదే తన ప్రభా మేము ఒప్పుకుని చుండగా అయా కృప చూపించే దేవుడు తల్లి అయ్యా అయ్యా నీకు ఎంతో వందనాలు ప్రభా ఐదుగున మరి రేపటి దినాన్ని ప్రభా అం అయా ఫెలోషిప్ గురించి కూడా మీకు ఎంతో వందనాలు ప్రభా ఎంతకాలం ప్రభా ఆ సంఘాన్ని మీరు కాపాడారు నడిపించారు ప్రభా అయ్యా రేపు జరగబోయే కార్యక్రమం కూడా మీరు ప్రభావిని నడిపించి జయకరంగానూ మీకు మహిమకరంగా నడిపించుకోమని ప్రార్థించబాయి సహవాసంలో ఉన్న ప్రతి బిడ్డను మీ పాదాన్ని తీసుకొస్తున్నాం ప్రభా మీ సొత్తాలకు అప్ప చెప్తున్నాం కృప చూపించండి ప్రభా ఎటువంటి విధంగా ప్రభా అయా శాతాను వారిపై గానీ వారి గుహాలపై గానీ దాడి చేసినప్పటికీ ప్రభా అయ్యా దాన్ని జయించేవారి మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేయొచ్చున్నాం తండ్రి ముఖ్యంగా నిరిగిపోకుండా ప్రభు మమ్మల్ని ఉంచమని ఆ విధంగా ఏర్పాటు చేయమని ప్రార్థన చేయొచ్చున్నాం తండ్రి ఏ నడిపించండి మహిమకరంగా మా జీవితాలు మార్చమే ఏసం అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమ ప్రభు ఆయన ఏ సమాధానము మనకును తన పరిస్థితులకు ఇప్పుడు ఎల్లప్పుడు కలకాలను చూడని నడిపిస్తున్నారు థ్యాంక్ యూ సార్ అందరికి పైల